నూట నలభై ఐదవ సంకీర్తన్ ఏలమ్మూ కాసి చేసేరింకా మీరు కాలముతో నిలిచెను కైవల్య పదవి పాపములు హరినామ పఠన చేప్తుడా కవిలగట్టు కోపుల పుణ్యములెల్ల గోవిందునకి చితిమి కూపల స్వర్గముత్రోవ భుజవేయరో జ్ఞానమాచార్యుడే పాపే ఆతల జన్మాల వాకిలి అటు ముయ్యరో చేతహరిముక్తుడనైతి జాతి అధర్మములాల సంబంధము విడరో పరమాత్ము చింతచేత బతుకు నిశ్చయమాయ కైవసము కవో తగు చిత్తమా ఇరవైన శ్రీ వెంకటేశుడేలు కొనె మమ్ము పరదేవతలు మాకు పని లేదు